అయితే ఇక్కడ ఒక చిన్న శంక ఏమిటంటే ఇప్పుడు ప్రారబ్ధ కర్మ అనేది జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికీ సమానమే కదా అజ్ఞాని కూడా తన ప్రారబ్ధాన్ని అనుభవిస్తాడు జ్ఞాని కూడా తన ప్రారంధ కర్మని అనుభవిస్తాడు అంటే జ్ఞాని అజ్ఞాని ఇద్దరు కూడా కర్మను అనుభవించడంలో వ్యవహార దశలో ఇద్దరు సమానమే కదా మరి ఇద్దరు సమాన వ్యవహారం చేస్తూ ఉన్నప్పుడు మరి ఇతడు జ్ఞాని ఇతడు అజ్ఞాని అని మేము ఎలా గుర్తించేది జ్ఞానిని మేము ఎలా గుర్తించేది అతడు కూడా అజ్ఞాని వలనే వ్యవహారం చేస్తున్నాడు అలాంటప్పుడు మరి ఇతడు జ్ఞాని జ్ఞాని పురుషుడు మహాత్ముడు అని మేము ఎలా గుర్తించేది అని అంటే అసంభవం జ్ఞానిని గుర్తించేది అసంభవం ఎందుకనంటే జ్ఞాని ఈ విధంగా ఉంటాడు అనేటువంటి నియమం ఏమీ లేదు జ్ఞాని ఇట్లా ఉంటాడు ఇట్లే వ్యవహారం చేస్తాడు అనేటువంటి నియమం ఏమి లేదు కేర్ణాశ్రమాచార నిష్ఠాపరాత జ్ఞానితే నైక రూపా కొందరైతే వర్ణాశ్రమనిష్టాపరాందరు వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా నిర్వర్తిస్తూ జ్ఞానం కలిగిన తర్వాత కూడా విజ్ఞయాగాది కర్మలు చేయడము పూజలు చేయడము పునస్కారాలు చేయడము మరియు ఉపాసన చేయడము మరి వ్యవహారం కూడా చక్కగా చేయడము ఇదంతా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇతడు జ్ఞానిగా నేను ఎలా తెలుసుకోగలవు తెలుసుకోలేవు తన వర్ణాశ్రమ ఉచితమైనటువంటి ఏవైతే కర్మలు ఉన్నాయో చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంత సాక్షాత్ పరమాత్మ అవతార పురుషుడు కూడా తన కర్ణాశ్రమోచితమైనటువంటి కర్మలను చక్కగా నిర్వర్తించాడు కదా మరి ఇప్పుడు అతడు జ్ఞానం అంటావా అజ్ఞానంటావా గుర్తించడానికి రాదు కొందరు మూగవాణి వలె ఉంటారు జ్ఞానులు మౌనంగా ఉంటారు అంతే ఏం మాట్లాడారు మరి అతడు మూగోడా ఎట్లా గుర్తిస్తావు శంకరాచార్యుల చరిత్రలో మనకు తెలుస్తుంది అస్తామలకాచార్యులు పన్నెండు సంవత్సరాల పర్యంతం అంటే శంకరాచార్యులు తటస్థింపబడినంత వరకు కూడా జన్మించినది మొదలు పన్నెండు సంవత్సరాల వరకు అతడు ఒక్క శబ్దం కూడా మాట్లాడలేదండి ఎప్పుడైతే శంకరాచార్య తటస్థించిన పిదప్ప ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆ బాలు ఎదురుగబెట్టి స్వామీజీ ఈ పిల్లవాడు మూగవాడా జ్ఞానా ఎవరు మాకేం తెలియడం లేదు మరి మీరు గుర్తించి ఇతడు ఎవరో మాకు చెప్పండి అని ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థించారో అప్పుడు మందలించారు శంకరాచార్యుల కస్తం శిశోహో కి గం నా తెగతోసి ఏ తోక్భక మత్ ప్రీత ప్రీతి వివర్ధనోసి హే అర్భక హే బాలక నీవెవరు కహ త్వం నీవివడవు కుత ఆగతోసి నువ్వు ఎక్కడి కుమారుడవు అని ఈ విధంగా ఎప్పుడైతే శంకరాచార్యుల వారు మందలించాడో అడిగాడో అప్పుడు నోరు విప్పాడండి నాహం మనుషో నచదేవయక్ష అని అంటూ అప్పుడు నోరు ధరిచాడండి మరి అంతవరకు అతడు ముగవాడ జ్ఞాన ఎవడు అతడు తెలిసిందే ఎవరికైనా ఎవరికి తెలియలే అతడు నోరు విప్పిన తర్వాత తెలిసింది ఇతడు జ్ఞాని పురుషుడు మహాత్ముడు అని ఇతడు జ్ఞాని అజ్ఞాని అని చెప్పడానికి రాదు కొందరు పిల్లల వలె ఉంటారు ఏ విధంగా పిల్లలు నిర్మలమైనటువంటి మనస్సు గలవారై ఏ విధమైనటువంటి రాగ ద్వేషాలు లేనటువంటి నిర్మల మనస్సు గలవారై ఉంటారు అట్లా ఉంటారు పిల్లలలాగా ఆడుకుంటారు ఓలీలు ఆడతారు చిరగోణలు ఆడతారు కొందరు జ్ఞానులు ఎలా ఉంటారంటే ఉన్మత్తవత్ అంటారు పిచ్చి వాళ్ళలాగా వ్యవహారం చేస్తారు దగ్గరికి వెళితే రాళ్ళతోని విసిరి కొడతారండి అట్లాంటి మహాత్ములు కూడా మనకు పూర్వం చరిత్రల్లో వినపడుతున్నారు చదువుతున్నాం కొందరు పిశాచిల్లాగా తిరుగుతూ ఉంటారు ఒక దగ్గర స్థిరంగా ఉండరు రాగి భోగి యోగినశ్చేతరే కొందరు రాగి పురుషుల వలె విషయీ ఉంటారు కొందరు భోగి పురుషుల ఉంటారు కొందరు యోగుల వలె ఉంటారు అందువల్ల జ్ఞాని ఎలా ఉంటాడు అని తేల్చి చెప్పడానికి మాత్రం రాదు జ్ఞాని నాం లక్ష్యతే నైక రూపాస్థితి జ్ఞాని యొక్క స్థితి జ్ఞాని యొక్క వ్యవహారము ఇట్లా ఉంటుంది జ్ఞాని ఏ విధంగా ఉంటాడు అని మాత్రము చెప్పడానికి రాదు శంకరాచార్యుడు కూడా వీవిక చూడమని చెప్తారు ఐదు వందల నలభై ఒకటో శ్లోకంలో ఏమంటాడు దిగంబరో ఉన్మత్త్వాపిచర దిగంబరోవా దిక్కులే అతనికి వస్త్రము ఏ విధంగా ఋషభ దేవుడు ఉండే కదా అవధూత చక్రవర్తి ఉండే కదా ఏమి వారికి దిక్కులే అంబరము వస్త్రం లేదా సాంబర అంటే వస్త్రం ధరించిన వాడైనా ఉంటాడు లేదా దిగంబరుడైనా ఉంటాడు ఉన్మత్త పిచ్చివాని వలె ఉంటాడు ఒక్కొక్క లేదా పిశాచవద్వా పిశాచుని ఉంటాడు బాలుని వలె ఉంటాడు కానీ వ్యవహారంలో ఈ విధంగా కనపడినప్పటికీ కూడా అతడు సదా చిదంబరస్థ చైతన్య రూప సస్వరూప స్థితి అందే ఎప్పుడూ ఉంటాడు ఎ స్వాత్మరతిరేవ సత్మతృప్త మానవ ఆత్మన్నేవచ సుష్ట తస్య కార్యం న విద్యతే అని చెప్పిన ప్రకారంగా ఎప్పుడు ఆత్మరతుడై ఆత్మక్రీడు అయి ఆత్మానందాన్ని అనుభవిస్తూ సుస్వరూప స్థితి అందే ఉంటాడు అతనికి ఏ కర్మ యొక్క అపేక్ష లేదు అతనికి కర్తవ్యం అంటూ లేదు అతడు ఎట్లా కూడా ఉంటాడు ఎట్లా కూడా ఉంటాడంటే బుద్ధిపూర్వకంగా కాదు కాదు ప్రారంధానుసారంగా బుద్ధిపూర్వకంగా ఎట్ల కూడా ఉంటాడంటే అతడు జ్ఞాని అనుభవాడు ప్రారంధం ఎట్లా ఉంటే అట్లా ఉంటాడు తను ప్రారంభం పిల్లవాణి వల్ల వ్యవహరించే ప్రారంభం ఉన్నదా పిచ్చివానుల వ్యవహరించే ప్రారంభం ఉన్నదా పిశాసం వల్ల వ్యవహరించే ప్రారంభం ఉన్నదా ఎట్లా ఉన్నది ప్రారంధానుసారంగానే అతని వ్యవహారం ఉంటుంది కానీ బుద్ధిపూర్వకంగా ఉండదు ఒకవేళ బుద్ధిపూర్వకంగా వ్యవహారం జరిగింది అంటే అతడు జ్ఞాని కాదు బుద్ధాద్వైత సతత్వస్య యథేష్టాచరణం ఏది సునాం తత్వ దృశ్యాంచైవా ఓ భేదో అశుచిభక్షిణే అని నైస్కర్మశుద్ధు శ్రీ సూరేశ్వరాచార్యులు అంటారు జ్ఞానం కలిగిన తర్వాత తను ఇచ్చవచ్చినట్టు వ్యవహారం చేస్తాడు అంటే అభక్ష భక్షణము అపియ పానము అంటే తినరాంది తినేది తాగకూడని తాగేది తనకు ఇచ్చవచ్చినట్టు వ్యవహారం చేసేది ఎస్ యథేష్టాచరణం కనుక చేసినట్లయితే అతడు జ్ఞాని అనబడు అని చెప్పినాడు ఒకవేళ ప్రారంభానుసారంగా జరిగితే జరగవచ్చు కానీ బుద్ధిపూర్వకంగా మాత్రం జ్ఞాని ఆ విధంగా వ్యవహారం చేయడు ఒకవేళ బుద్ధిపూర్వకంగా చేసినట్లయితే ఇష్ట వచ్చినట్టు యథిష్టాచరణ కనుక చేసినట్లయితే ఊర కుక్కలకు ఏమైనా నియమాలు ఉంటాయండి దానికి ఇష్ట వచ్చినటువంటిది తింటుంది ఇచ్చ వచ్చిన దానికి ఎట్లా ఇష్టం అనిపిస్తే అట్లా వ్యవహారం చేస్తుంది ఏది కుక్క మరి ఇతడు కూడా ఇచ్చ వచ్చినట్టు వ్యవహారం చేస్తే మరి ఆ కుక్కకు ఇతనికి ఏం తేడా అంటాడు అంటే వాడు జ్ఞాని కాదు అజ్ఞాని అందువల్ల యథేష్టాచరణం జరగదు విచ్చ వచ్చినట్టు ప్రవర్తించడు ప్రారంధానుసారంగా వ్యవహర్తిస్తాడు ప్రారంధం ఎట్లా ఉంటే అట్లా వ్యవహరిస్తాడే అంతేగాని ప్రారంధాయ సమర్పితం స్వపు అని అంటూ మనిష పంచకమలో కూడా శంకరాచార్యుడు చెప్తారు కదా జ్ఞాని తన యొక్క శరీరాన్ని ప్రారబ్ధానికి అప్పజెప్పి వదిలేసి ఉంటాడు అంతే కానీ తన ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించడు ప్రారంధము ఏ విధంగా నడిపిస్తే అట్లా నడుస్తాడంతే కాబట్టి జ్ఞాని అనేటువంటి వాడు ఎలా ఉంటాడు అని మాత్రం మనము నిర్ణయించి చెప్పడానికి రాదు కాకపోతే మీరు సహవాసంలో ఉండి తెలుసుకోవచ్చు ఏ విధంగా అందుకని కృష్ణో భోగి సుఖస్ త్యాగి రాజానవ్ జనక రాఘవ్ ఏతే జ్ఞానిన సమా అన్నారు కృష్ణుడు భోగి ఉండే శుకుడు త్యాగి ఉండే మరియు జనకుడు శ్రీరామచంద్రుడు యుద్ధ రాజులై రాజ్య పరిపాలన వ్యవహారం చేశారు మరి వశిష్ఠుడైతే కర్మకాండను పోషించాడు అలా యజ్ఞగాది కర్మలు చేయించుకుంటూ గురహితత్వాన్ని నిర్వహించాడు మరి ఒక వర్ణాశ్రమాది ధర్మాలను ఆశ్రయించారు ఒక రాజపరిపాలన చేశాడు శుకుడు అయితే త్యాగి కృష్ణుడైతే భోగి మరి ఇలా ఎవరు జ్ఞాని ఎవరు అజ్ఞాని అందరూ జ్ఞానులే అయితే జ్ఞానిన సమాహ అందరూ జ్ఞానులే కానీ వ్యవహారం ఒక రకంగా లేదు అందుకని వ్యవహారం ఒక రకంగా లేనప్పుడు నువ్వు ఎలా గుర్తించగలవు చెప్పు ఇతడు జ్ఞాని ఇతడు అజ్ఞాని అని అందుకని గుర్తించడానికి రాదు మరి సహవాసంలో ఉండి కొన్నాళ్ళగా మరి తెలుసుకోగలిగితే తెలుసుకోవచ్చు అనుమానం చేత కానీ ప్రత్యక్షంగా మాత్రం తెలియదు ఈ విధంగా ప్రారంధలేషం ఉన్నంత వరకు జ్ఞానికి ద్వైత ప్రతీతి అవుతుంది అని నిర్ణయించి చెప్పడం జరిగింది